చిన్న ప్రాబ్లం చేసుకున్నాం పరిశుభ్ర పరిశుభ్ర పరిశుభ్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపర్ల తండ్రి ఈ శ్రయామానికి ఎంతో వందనాలు స్త్రాలు ప్రభా గడిచిన కాలమంతను ప్రభా అభా కాజీ కాపాడి ఈ సమయాన్ని మాకు ఇచ్చి ఈ సమయంలో ప్రభావిస్తానికి దినాన్ని మనం నేర్పరచుకున్నంత ఎంతో వందనాలు ప్రభా ప్రభా ఇదిగో ప్రార్థనతో ప్రభావ ఈ ప్రార్థన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవచ్చు అయ్యా మీరు నడిపించండి వాక్యంలోను పాటల్లోనూ ప్రార్థనలోను మీరు మహిళలు తండ్రి అదేవిధంగా ప్రభా మేము ప్రార్థిస్తున్న ప్రతి అంశం పైన తండ్రి మీ కృప చొప్పున ప్రభా మాకు విజయాన్ని మీరు అనుగ్రహించుకుని ప్రార్థించవచ్చు ప్రార్థన బిడ్డలు మీరుతో జ్ఞాపకం చేసుకునే అయ్యా వారి వారికి ఉన్న కూడా మీరు కృపతో జ్ఞాపకం తండ్రి అయ్యా ప్రతి ప్రార్థనా అంశంలో మీరుండి విజయానంద గురించి మనీ ఏసైనా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి తీసుకోవాలా చెప్పడానికి ఎవరైనా ఒకళ్ళు పాట పాడండి సార్ పాడమన్నా ప్రాణ ప్రీడ నాభువ అన్నొక్క పాడ నా ప్రాణప్రీడ నా ప్రభువా నా జీవితం ంక నా జీవిత అంకితం నా ప్రాణప్రియుద నాయ ప్రభువా నాజీవిత అంకి నా జీవితం అంక్యముజములో నయములో ని సత్యము సాజముల ని నా హృదయములో దాచి చలేలు ప్రభు దాచి చలేలు ప్రభు స్ముగా నూతన గీతము నేపాడేదా పాడేదా నా ప్రాప్రియుద నాయూ ప్రభువా నాజీవిత అంకి నా జీవితం అంకూమి సందేశం మతకర్కలూమీ ఉపదేశం జ్ఞానులకూమి సందేశం మతకర్తల కు అర్ధము కాకపోయి అర్ధము కాకపోయి పతికా జీవజలములు రాగితి రే రాగి నా ప్రాణ ప్రియుడ నా యేసు నా నా జీవితం జీవితం ప్రభువాదీతం అంకిత నాయనికూన్నాతూ బహు విస్తారూల నవీ నాయ నికున్నాం పులు బహు విస్తారం వాటిని వివరించి చెని వివరించి చెక్కకు మించిన వైయున్నవి అయ్యిందవీ నా ప్రాణ ప్రియుడా యే ప్రభువాదాజీవిత అంకి నా జీవితం నా ప్రియుద నాయ ప్రభువాదా జీవితం అంకి జీవితం అంకిత హయా प्रार्थन चुस्क्या ध्यान पशुधर परशुद्र प्रेम कल आना जीव कीवाधिपतिशा के सूत्र ప్రభావిత వాక్యాన్ని మేము చెప్పుకోబోతుండగా తండ్రి అయ్యా మా జీవితాన్ని మీరు సరిచేయండి కొన్ని మాటలను ప్రభా మా జ్ఞాపకం చేసి ప్రభా వాటిని మర్చిపోకుండానైనా అనుక్షం వాటిని గుర్తు చేసుకునే విధంగా అయా ఆ విధంగా ప్రభావం కూర్చోమని మీరే మాట్లాడే దేవుడు అయ్యి ఉండగా నిలబడి ప్రభావి వాళ్ళని చెప్పుకోవచ్చు నాక మీరు సహాయం లేచేమని తీసే నాడుకొని ప్రార్థిస్తున్నాం పౌలు ప్రతి సంఘానికి రాసినటువంటి పత్రికను చదివినప్పుడు నాకు ఎప్పుడు ప్రతిసారి అనిపించేటువంటి కొంచెం కొంచెం బాధ అనిపించేది ఏంటి అని అంటే ఆయన ప్రయాస ఆయనకున్నటువంటి తృష్ణ కోరిక ఒక నిజంగా భారం ఉన్నటువంటి లేదంటే బాధ్యత కలిగినటువంటి ఒక కాపరి కానీ ఒక ప్రధాన కాపరి కానీ ఏ విధంగా నిజంగా ప్రవర్తిస్తాడో ఏ విధమైనటువంటి భారాన్ని కలిగి ఉంటారో అలాంటి భారమే పౌలు గారికి కలిగి ఉన్నాడు అనే నాకు ఎన్నోసార్లు పర్సనల్ వ్యక్తిగతం ఎందుకంటే ఉపమాన రీతిలో దేవుడు మాట్లాడినప్పుడు కూడాను నూరు గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను ఒక గొర్రె కోసం వెళ్ళినప్పుడు అది నిజంగా ఈ లోకానుసారంగా కనుక ఆలోచిస్తే ఆ ఒక గొర్రె ఏముంది మీతో తొంభై తొమ్మిది కదా వాటిని జాగ్రత్త చేసుకోవచ్చు కదా అవి గనక మళ్ళీ ఇంకా పిల్లలు పెడితే మంద పెద్దదవుతుంది కదా అని ఆలోచించుకుంటారు ఒక్కదాని కోసం ప్రయాస అంత రిస్క్ తీసుకోరా రెండోది అది తప్పిపోవడానికి కూడా ఒక్కటి అవకాశం ఉండదు ఎందుకంటే గొర్రెలన్నీ ఒకే చోటు ఉంటాయి కాబట్టి కానీ ప్రభు అక్కడ దానికి ఏం సమాధానం చెప్తాడంటే మారు మనసు అక్కర్లేని ఆ తొంభై తొమ్మిది మారు మనసు కలిగినటువంటి ఈ ఒక్కట మాత్రమే నాకు ప్రత్యేకంగా అవసరమైనది అని చెప్పి దేవుడు దానికోసం మెతుక్కుంటూ వెళ్ళి దాన్ని తీసుకుని వస్తాడు దేవుడు రక్షించి వెదికి రక్షించి తీసుకుని అదే అదేవిధంగా పౌలు గారు కూడా ప్రతి సంఘానికి ప్రతి విశ్వాసికి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆ పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన భారం అన్ని విషయాల్లో ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో చెప్తా ఉంటాడు దేవునికి ఏ విధంగా ఇష్టమో అది చెప్తా ఉంటారు అది విశ్వాసులకి పదపరులకి యవనస్తులకి అందరికీ ఒక ఐకాన్ రోల్ మోడల్లాగా ఉండేటట్టు అని చెప్తూ ఉంటాడు ప్రతిదీ ట్రైనింగ్ ఈ రోజుల్లో వాస్తవంగా అటువంటి పార అనేది సంఘాల్లో లేదు అనే నా ఉద్దేశం ఎందుకంటే బోధించే విషయంలో కానీ భోజనం చేసే విషయంలో కానీ తర్వాత పాపం విషయంలో కానీ సంఘం విషయంలో కానీ సంఘ పెద్దల విషయంలో కానీ ప్రతి దాంట్లో ఎవరి పాత్ర ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పోషించాలి అనేది అకలా స్పష్టంగా చెబుతూ ముఖ్యంగా విశ్వాస జీవితంలోంచి తప్పిపోకుండా ఉండాలి విశ్వాసి అనేవాడు అని చెప్పి ఆయన పడుతున్నటువంటి ప్రయాస ఆ భారం నాకు చాలా సందర్భాల్లో ఎదురుగా నిజంగా కనపడతా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా అలాంటి భారం లేనే లేదు ఆయన అంటాడు చాలా సందర్భాల్లో నేను మీలో బారం కా మీకెవరికి కూడా బారం కాకుండా ఉండడం కోసం మేము పని చేసుకుంటూ సువార్తను ప్రకటించాం అని చెప్తాడు అంటే ఈ మాట ఒక సంఘ కాపరికి లేదంటే ఉపదేశకి లేదంటే పరిచర్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఒక ఆదర్శకరమైనటువంటి మాట ఇప్పుడు పార్ట్ టైం సేవ ఫుల్ టైం సేవ ఈ సందర్భం ఈ మాట వస్తే సార్ ఏదో ఉద్యోగం చేసుకుంటా సేవ చేస్తారు సార్ పార్ట్ టైం అని నేను సార్ చాలా సందర్భాన్ని అట్లా ఏమి ఉండదు పార్ట్ టైము ఫుల్ టైమ్ అని సేవలు అన్నీ చెప్తా కానీ సార్ మాట చెప్పేవాళ్ళు కాని పౌరు రాసిన పత్రికల్లో ప్రతి ఒక్క పత్రికను క్షుణ్ణంగా జాగ్రత్తగా చేసుకుంటే ఆ విషయం నాకు బాగా అర్థమైంది ఇక్కడ పార్ట్ టైము ఫుల్ టైము అనేది కాదు కానీ నువ్వు ఏ విధంగా ఉన్నా దేవుని సేవ అయితే ఖచ్చితంగా చేయాలి దేవుని సేవ చేయటం ఏంటంటే దేవుడు ఏ విధంగా యేసు ప్రభు ఏ విధంగా ఉపమానరీగా చెప్పి ఒకదాని కోసం ఎదికి రక్షించడానికి వెళ్ళాడో సంఘంలో ఒక యవనస్తుడి తప్పిపోయినా ఒక విశ్వాసం తప్పిపోయినా ఇంకెవరైనా ఇంకెవరైనా సహవాసంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా తప్పిపోయినప్పటికీ మనం వెళ్ళి వాళ్ళకి కౌసిలింగ్ దేవుని ప్రేమను రుచి చూసి తప్పిపోయిన వాడిని మనం తీసుకొచ్చేటట్టు ఉండాలి కానీ ఇది మిస్ అయిపోయింది ఈ రోజుల్లో ప్రతి దానికి హైయెస్ట్ వాల్యూ హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికి అంటే ముఖ్యంగా ప్రతిదీ సంఘం మీద కోసమే కానీ బాధ్యత అనేది మిస్ అవుతా ఈ విషయాన్ని పౌరులు అనేక సందర్భాల్లో చెప్తూ ముఖ్యంగా చూస్తే ఈ దశలోనికలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో చూస్తే రెండవ రెండులో ఉంటాను చూడండి నాలుగు దశలోనికలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి దశలోనికలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు చూస్తే చూస్తే మా బోధ కపటమైనది కాదు పవిత్రమైనది కాదు మోసకరమైనది కాదు మూడు విషయాలని చెప్తా ఉన్నాడు అంటే మా బోధ కాదు అనేనంటే ఆల్రెడీ వేరొక బోధ ఉందా వేరొక అక్కడ ఉందా అని అంటే పుణ్యండు ఎందుకంటే ఆ రోజుల్లోనే ఈ గారడిసిమోన్ లాంటి వాళ్ళు ఏదో మాయజేసేవాళ్ళు ఉన్నారు తర్వాత మతీశ్వార్తలోనే మొట్టమొదట్లోనే ఉంటుంది మీతో తోడేళ్ల దగ్గర గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని ఉంటుంది తర్వాత నేను మనుషుల యొక్క మిమ్మల్ని పంపిస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదకరమైనటువంటి జంతువులతో కాదు లేదంటే పాకే పురుగులతో కాదు పాములతో కాదు కానీ మనుషులతో మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని శమలకు అప్ప చెప్తారు అని అని దేవుడు జరగబోయే విషయాన్ని స్వయంగా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ అది దేవునికి సంభవించింది ఆ మనుషులు చేస్తే దేవుడు దైవకుమారుడు మరి ఏ దోషం లేనప్పటికీ ఆయన తీర్పులోకి తీసుకొచ్చి అన్యాయ తీర్పు వల్ల ఆయన్ని సెలవు కప్పచెప్పారు కాబట్టి మనుషులతోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు అంటే ఆ రోజుల్లో ఏదో మంచి బోధ లేకుండా కాస్త అప్పటికే డైవర్ట్ అయ్యుండొచ్చు కానీ దేవుని ఏర్పాటులో మరి ఈయన కూడా పౌలు గారు కూడా పౌలుగా ఉన్నప్పుడు ఎంతో విపరీతంగా అందరినీ మరి ఇబ్బంది పెడుతూ హింస పెడుతూ ఉన్నప్పటికీ ఆయన ముందు ఎంత హింస పెట్టాడో అంతకు పది రెట్లు ఆసక్తి కలిగిన స్వార్థ విషయంలో విశ్వాసుల విషయంలో బాధ్యత కలిగిన బాధ్యత రహితంగా కాకుండా ఎంతో బాగా ప్రవర్తించారు ఆ విషయాన్ని మనకి ఎన్నో సందర్భాల్లో ఈ లేఖనాల ద్వారా తెలియజేయబడింది చూడండి శువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినవారమై మనుషులతో సంతోషపెట్టివారము కాక మన హృదయములను పరీక్షించు దేవునితోనే సంతోష పెట్టువారమై బోధిస్తున్నాము ఈరోజు బోధా విధానం ఏ విధంగా ఉంది ఏ విధంగా బోధకులు అనేవాళ్ళు ఉన్నారు ఈరోజు కఠినంగా ఒక పిల్లోడు తప్పు చేస్తుంటే వాణ్ణి శిక్షించి రక్షించే తండ్రిలాగా ఈరోజు లేదు గట్టిగా జిప్తే వెళ్ళిపోతారేమో ఏమన్నా వాళ్ళు హతయిపోతే దూరం అయిపోతారేమో అనే భయంతోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా నవ్వుతూ స్వీకరిస్తూ వాళ్ళకు కావాల్సిన ఏవో వాళ్ళు పొందుకుంటున్నారు విశ్వాస జీవితంలో కఠినమైనటువంటి ఆ ట్రైనింగ్ అనేది ఆ టీచింగ్ అనేది ఎగ్జాక్ట్ బెంచ్ అనేవి పెట్టి ఆ విత్ ఇన్ ఫ్రేమ్ లో విశ్వాసుంచడం అనేది లేదు ఈరోజు లిబరలైజ్డ్ అయిపోయింది ఒకప్పుడు ఎంతో మంది స్వార్థికులు ఎంతో మంది మరి ఆ మిషనరీస్ వచ్చి ఎంతో కష్టపడితే గాని స్వార్థి ఈ రోజు చేతుల్లో బైబుల్ లేదు కానీ ఈ రోజు మిషనరీస్ గా ఎంతో ఎందుకని అటువంటి బోధ లేదు ఎందుకని అటువంటి ఆ తర్ఫీదులో లేవు అని అంటే చెప్పేవాళ్ళు ఆ రకంగా ట్రైన్ వెళ్లేవాడు ఆ రకంగా ఉండాలని ఆశపడట్లేదు సహవాసం అంత గట్టిగా లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అనేక విషయాల్లో పౌరు గారు హెచ్చరిస్తా ఉన్నాడు మీరు మనుషులను సంతోష పెట్టడం కాదు దేవుణ్ణి సంతోష పెట్టాల మనుషులను సంతోష పెడితే ఏదో మన మన సంచి నిండుకుంది లేకపోతే మన కడుపు నిండుతుంది కానీ దేవుణ్ణి సంతోష పెట్టేవాడిలాగా ఉంటే మాత్రం అది ఎన్నటికీ కూడా ఎన్నటికీ కూడా మనం దుఃఖాన్ని దాని చూడలేవు కానీ ఎప్పటికీ మన జీవితంలో సంతృప్తికరమైన లాగానే ఉంటుంది ప్రతి దాంట్లో దేవుడు మాదిరికరంగానే ఆయన బ్రతుకున్నంత కాలం జీవించినంత కాలం సేవ జీవితం చేసిన దగ్గర నుంచి అనేక మార్లు అనేక పర్యాయాలు ఆయన శాతాంత శోధించబడ్డాడు పక్కనే ఉన్నటువంటి వారితో శోధించబడ్డాడు పరిశీలనతో శోధించబడ్డాడు శాతాంతో శోధించబడ్డాడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ వీళ్ళు ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన శోధిస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని ద్వారపరుచుకొని ఆ విధంగా అనేకమైనటువంటి భారం కలిగినటువంటి సుమార్తను వాళ్ళు ప్రకటించారు ప్రతిదానికి దేవుడు మరి మార్గదర్శకగా దేవుడు ఒక మాదిరిగా అనుకుంటే పౌల్ గారు దాన్ని నిరూపించి దాన్ని చేసి చూపించారు అదే విధంగా ఒకసారి చూస్తే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ఏదో ఒక పని చేసుకుంటూ చేతను ప్రకటించాలి తప్పక ప్రతి మరి దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారిలాగా దేవుని రాజ్యంలో కనీసం ఒక ఒక్క ఆత్మనన్న సంపాదించి వెళ్లే వారిలాగా ఉండే క్రమంలో మరి మేము పొద్దుపోకుల ప్రార్థన ప్రార్థన అంటే మరి మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దానికి ఇదిగోండి ఇక్కడేం చెప్తున్న మీ సొంత కార్యములను జరుపుకున్నటకు తెలిసిన నిజం మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండులో మీ సొంత కార్యములను జరుపుకు ఎందు మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవలేను మిమ్మల్ని హెచ్చరించుతున్నాను చూడండి మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు చేసుకుంటూనే దేవుని సేవ చేయడం అనేది మర్చిపోవద్దు దేవుని పరిచయం చేయటం అనేది మర్చిపోవద్దు అని ఇక్కడ పౌల్ గారు చెప్తా ఉన్నారు ప్రతిలోని సంఘానికి తర్వాత ప్రతి దాని గురించి ప్రతి దాని గురించి మరణం గురించి చెప్పాడు మరి విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉండాలని చెప్పాడు కాకపోతే దీన్ని మనం నెమరం వేసుకొని ప్రతిసారి గుర్తు చేసుకొని ఈ విధంగా ఉండాలని చెప్పి మనల్ని మనమే సరి చేసుకునేవారి ఉండదు ఎవడో మనల్ని విమర్శ చేయడం కాదు కాని మనల్ని మనమే విమర్శ మనల్ని మనమే ఆ విధంగా ట్రైన్ చేసుకుంటూ అనుక్షణం మనల్ని మనమే సరి ఉంటే అది దానికి మించి ఇంకా గొప్పగా ఇంకా ఆధ్యాత్మికలాగా ఎదగటం అనేది వేరే చోట ఉండదు కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అని అంటే మనం ఏ విధమైనటువంటి పరిచర్ విధానంలో ఉన్నాం మనం ప్లేం చేస్తున్నాం భక్తిలో ఏ విధంగా ఎదుగుదల ఉంది అనేది ఎవరినోతోనో కంపారిజన్ కాదు కాని మనల్ని మనమే ఆత్మ విమర్శన చేసుకొని ప్రతిదీ మనం ఒక చెక్లిస్ట్ లాగా పెట్టుకొని ఏంటి ఈ నెలలో నాలో ఏదైనా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉందా లేదా ఉంటే ఏం చేశాను ఎటువంటి లక్షణాన్ని నేను అలవరుచుకున్నాను స్వార్థ విషయంలో ఏ విధంగా నా అభివృద్ధి అనేది ఉంది ఒక్కరికన్నా స్వార్థ చెప్పగలిగానా ఒకరినన్నా నేను రక్షణ మార్గంలో నడిపించగలిగానా అనేది గనక ప్రతి విశ్వాసం గుర్తుపెట్టుకుంటే నిజంగా దేవుని రాజ్యం లో ఎప్పుడూ ఈ సర్వలోకానికి సర్వసృష్టికి స్వార్థ అందించబడి ఉండేది ఇప్పటికీ చాలా కొద్ది మాత్రమే చాలా కొంత తక్కువ మాత్రమే చేయబడి ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే కేవలం మనం మనం దూరంగా ఉంటున్నామని దాని అర్థం కాబట్టి మన జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడేంటే ప్రతి విషయంలో మరి మాదిరికరంగా ఏ విధంగా ఉండాలి అనేది పౌరు భక్తుడు మరి మనకి ప్రతి లేఖనాల ద్వారా ఏ విధంగా హెచ్చరించారో మరి ఏ విధంగానైతే మనల్ని ఉండాలని ఆశపడ్డాడో యేసు జీవితంలో ఏ విధంగా మాదిరికరంగా ఉండారో మనం కూడా అటువంటి మాదిరిని కలిగి జీవించేవారిలాగా ఉండాలి ఈ రోజుల్లో ఎవరినో మనం విమర్శలకు తీసుకురావడం ఎవరినో మనం విమర్శించడం కాదు కాని మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు మనం సరిగా ఉన్నప్పుడు ఎదుటివారి జీవితంలో మనం కూడా మాదిరికరంగా ఉన్న ఉంటాం ఎందుకంటే ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నారు ఈ కాలంలో మనం గొప్ప సేవకులుగా ఉండలేకపోయినా కూడా కనీసం ఎదుటివాడికి మాదిరికరంగా మనల్ని విమర్శించే విధంగా మనం ఉండగలిగితే మనం చూసి ఎదుటివాడు ఉంటాడు ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా చూసి చెడిపోతున్నారు చూసి నేర్చుకుంటున్నారు అలాంటి క్రమంలో మనం కూడా మాదిరిగా గనక ఉండి మన మన సాక్ష్యం అనేది గొప్పగా ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలో మితంగా ఉంటూ మరి అందరికీ అన్ని విషయాల్లో మనం హెచ్చరిస్తూ సుబోధన అందిస్తూ మంచి బోధన అందిస్తూ దాంట్లోకి మనం వాళ్ళని ఆహ్వానించినప్పుడు ఎదుటివాడు అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా మనం చూసి ఓ పది మంది అయినా మోటివేట్ అయ్యి సేవలోకి వస్తారు సేవ జీవితంలోకి వస్తారు మనం ఈ వాళ్ళు ఇట్లా ఉన్నారు ఆ సంఘం ఇట్లా ఉంది ఆ సంఘం అట్లా ఉంది వా పాస్ట్ ఇట్లా ఉన్నాడు ఈ పాస్ట్ ఇట్లా ఉన్నాడు చెప్పి మనం అనుకునే దానికన్నా ఉన్నాం మనం తెలుసుకుందేంటి మనం నేర్చుకుంది అని చెప్పి ఒకసారి మనం మనం ఆత్మ పరిశీలన విషయంలో ప్రేమించే విషయంలో మరి అన్ని విషయాల్లో దేవునికి ఇష్టమైన మనుషులుగా ఉండడానికి అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా మనం తీర్మానం చేసుకుని ఆ విధంగా ఉండులాగన దేవుడు మనందరిని ఏర్పాటు చేసు ఏర్పాటు చేసి దీవించి నడిపించను గాక ఆమె దేవుడి కొంత వాక్యాన్ని దీవించి ఆశ్రయించినగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ కలిగిందైనా జీవము కలిగిందైనా జీవాధిపతి ఏసయ్య ని నామానికి ఎంతో ఉన్నాళ్ళు ప్రభా మాట్లాడే దేవుడివి అయ్యా మా జీవితాలను సరిచేసే దేవుడు నీకెంతో వందనాలు అవును ప్రభా అయ్యా మరి పౌల్ గారు రాసినట్టు ఆయన ప్రయాసం వ్యర్థం కాలేదు మనుషులు సంతోషపెట్టేవాళ్ళలాగా ప్రభా ఆయన ఆయన ప్రసంగాలు లేవు ప్రభా ఎంతో శ్రమలతో కూడుకున్నది కష్టంతో కూడుకున్నది అయ్యా ఆయనను ప్రతి వారిని ప్రతి తప్పిపోయిన వాడిని ప్రతి యవనస్తుని అయ్యా మరి హెచ్చరిస్తూ ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తూ వారిని అడుచులు దూరంగా ఉన్నా కూడా ఆత్మీయంగా దగ్గరగా ఉంటూ వారి మీద ప్రేమ కలిగి జీవించేస్తావా ఈ రోజు సవాం అంటే ఇంకో సంఘానికి ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్కి పడదు అయా ఒక విశ్వాసం ఇంకో విశ్వాసకి పడదు ఒకే సంఘంలో ఉన్న విశ్వాసు అయ్యా మరి శాంతి సమాధానాలు కాబోయే పరిస్థితిలో ఉండగా ప్రభా మీ నేటలం ప్రకారంగా మనిషికి మాట తిరిగి విశ్వాసం కనుగొన్న అంటే ప్రభా ఇవన్నీ మాలో లోపాలు ఉండడం వల్ల విశ్వాసానికి దూరం కాకుండా ప్రభా అయా ఈ రాజ్యంలో ప్రభా మేము ప్రభా అయా మంచి వ్యక్తులుగా అయా దగ్గర నుంచి బిరుదులు పొందుకునే వారి మా ప్రవర్తన ఉన్నలాగా మీరు సెర్చ్ చేయండి ఆ విధంగా మేము ఆశపడుతుండగా ఆ విధంగా ఉండాలని మేము ప్రభా తీర్మానించుకుని ఉండగా మీరు మమ్మల్ని సరిచేయండి తండ్రి ఇదిగో ఆయన పవన్ అన్ని సంఘాలకి ప్రభా అంటే ప్రతి విధమైనటువంటి మరి హెచ్చరిక ద్వారా అయా బలపరిచాడు అయా బలపరచు బలపరుస్తూ వాక్యం ద్వారా బలపరుస్తూ ఏ విధంగా ఉండాలి అనేది చెప్పారు ప్రభా అక్కడ పార్ట్ టైం సేవ ఫుల్ టైం సేవ అనే విధానాలు కాకుండా అయా సంపూర్ణంగా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి ఆ బా ఆ అనేది ప్రభా హెచ్చరించిన విధంగా ప్రభా అూడ ప్రభా బాధ్యతను స్వీకరించి తెలుసుకోని ప్రభా మేం కూడా ప్రభా అస్వార్థను ప్రకటించడానికి ఆ విధంగా ఈ క్రమంలో ఇటువంటి శ్రమలు బుడుకులు ఎదురైనప్పటికీ ఆయన వాటి అన్నిటిని ఓర్చుకొని అయా తిరులు లాగా అయా కదల్సబడని వారిలాగా ఉండులాగనని కృపుణానుగ్రహించమని ప్రార్థించాను తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకునగా విన్నవారిని అయ్యా మీరు నాకౌం చేసుకోనండి ప్రతి ఒక్క బిడ్డనుకుంటున్నారు ప్రభా మీరు దర్శించి ఇంకను బాగా బలపరచమండి అయ్యా నన్ను కూడా మీరు సరిచేసి ప్రభా ఇంకనూ ప్రభా స్థిరంగా ఉంచమని ఏసై నామంలో హడి వేడుకొంచున్నాం తండ్రి ఐ మీన్ ప్రభా పరిస్థితి గొప్పదేవా సర్వశక్తి పంపడా మహిమశ్వరీ పొగతండి పరిశుద్ధుడానికి శుతుల స్తోత్రం అయినా గొప్పదేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నారు ప్రభా మమ్మల్ని సజ్జీలపై నిలబెట్టుకున్నారు నాయన యువరాత్రులు మమ్మల్ని కాచి కాపన్న దేవ కృప నీకే స్పృతులు నా ప్రభ నా దేవ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజ్జీలపై నిలబెట్టుకున్నారు నాయన నీకే వందనిస్తూ ప్రభా కృపా కనికరం గల దేవ ఇస్తు ప్రభా స్పుతులు స్తోతాలు అర్పించుకున్న ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు నీకే కలుగురుగా హూయ నా దేవా ఇష్ట ప్రభావ ఇది కాల సమయంలో ప్రభ నేను కృషించలాగనా వాక్యాన్ని ధ్యానించేలాగన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలి నీకే కృతజ్ఞత శాస్త్రత రుకున్నాం ప్రభావ సమయం ఎంతో మందికి లేదు ప్రభావిరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాల ప్రభా మీ సంఘాలు ఆనందించే కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని నీకే వర్ణాల ఇస్తు ప్రభా నీకే శుతులు స్వత్రమైన వాకిందర ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభావ నీకు వర్ణాలేసు ప్రభా అనేకులు ప్రభావలు ప్రభా అక్కడ సంఘాల గురించి ఎంతగాన ప్రయాసండు కాకును రక్షించాలని ఎంతగానో ప్రయాసంతో ప్రభావ ప్రకటించిన ప్రభావం ధృవీకరించుకుని ఆయన ప్రభావం సమర్పించుకోని ప్రభా విడ ప్రభా నా యొక్క పౌరులు నైనా అని చూస్తున్నాం అలాంటి తీవ్రమైన ఆసక్తి మేము కలిగి జీవించాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మీకు నన్నీరు ప్రార్థించాలా అంటే విడలు ఎంతకు వెళ్లి ప్రభావం మీకు వార్త ప్రకటించాలా ఇంకా ఎన్నో గ్రామాల్లో నాలుమూల గ్రామాల్లో ప్రభావార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలకు మేము వెళ్లి సువార్త ప్రకటించేలాగా మమ్మల్ని నడిపించండి ఆయన మీ నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామన్నా కృపడానికి స్తోత్రమైన గొప్పదేవ ఇష్ట ప్రభావిత సేవ జీవితం నడిపించమని ప్రార్థిస్తామైనా మీరు రాకడ బహు సమీప ఉండే ప్రభావ మీరు సిద్ధపడి అనేకలు మీరు సిద్ధపరచాలా నా ప్రభా ఉపజనం పట్ట మీ కనికెరం చూపించి ప్రభావ వాళ్ళందరూ ప్రభావ ఒక ప్రభుత్వ సత్యంలోకి వచ్చేలాగన మీకు సత్యంలోకి వచ్చేలాగన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తామైనా అబద్ధ బోధించు మతపర్భలను చూపించి ఒక విడుదల కల్పించాల మీ వాక్యను అర్థం చేసుకుని ముందుకు పోయి విడుదలగా తయారు ప్రతి సంఘం ప్రభ సత్యంలో రావల ప్రభా ప్రతి సంఘం మీ సువార్త ప్రకటించాల ఉజీవం ఉద్యోగం ప్రభా ఆది సంఘంలో ప్రభ ఏమి ఉద్యోగం నింపిన ప్రభా అంటే గొప్ప విజయం దానికి నిలిచిన ఉద్యోగం ప్రభ కలిగివార్త ప్రకటించాల ఎందుకంటే ప్రభావ ఎన్ని టైంలోనే ఉంటారు అది రాత్రి దినాలే ఉంటారు అంచుకొచ్చిన ప్రభావ ఇక సమయం లేదు ప్రభావ ఆయన కాబట్టి మాకు ఇచ్చిన ఈ సమయం మీ మయమర్థమై మేము ఆది స్థానంలో సువార్త అనేక ప్రకటించి మీ సంతకు అండ్ కృపర్ మాకు అనుగ్రహించుకోవడం ప్రాధిష్టమైన ప్రభా భాస్కర్ సార్ మీరు తాకనే ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి నా ప్రభా తీవ్ర వైరస్ ప్రభావ ఆయన ఈసు ప్రభా అక్క టైఫాయిడ్ ప్రభావ డెంగ్యూ ఫీవర్ వాళ్ళకి గద్దీస్తున్నాం పది విశ్రాంతి కాల్చేయండి ప్రభావ పది చీకరు శక్తిని మీరు కాల్చేయండి ప్రభావ మీరు పొందిన గాయలలో స్వస్థ ఉంది ప్రభావం స్వస్థ పూర్ణ స్వస్థ ఓ ప్రభావం ఇసు ప్రభావ నీర్శనం కొట్టివ్వండి ప్రభావి శక్తిని బలం ఆరోగ్యంగా ఇచ్చేయండి గొప్ప సాక్షి నిలబెట్టుకోని పోదే వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థన చేస్తాం మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి కష్టపరచేనా పోతే ప్రభావ వృద్ధం ప్రభావ మీ కృపీ బలము శక్తిని ఆరోగ్యంగా ఇచ్చేయండి తన కుటుంబాన్ని ప్రభావ పిల్లలందరూ మీ దీవించి ఆశ్రయించడం ఆదిష్టమైన ఎప్పటిస మందిని ప్రభావ సంస్థల మందిని కూడా జాపం చేసుకుని ప్రభావ మీరు బలపచ్చాన్ని స్థిరపరచం ప్రభావ ఆ కుటుంబాలన్నీ దీవించి ఆశ్రయించి మీరు గొప్ప సాక్ష్యం నిలబెట్టుకోవడం అదిష్టమైన ఆర్థిక ప్రబల చక్రవేత్త పేరు మీరు తాకాన్ని బలపరిచిన తర్వా డాక్టర్ విషయంలో మీకు నడిపింపు దయచేయండి కాల్సిన ప్రతి అవసరం తీర్చిన ప్రభావా దృష్టిని పనిచేయకుండా గద్దించిన ప్రభావా మీకు కంట్రోల్ తీసుకున్న తర్వాత మీ ఆత్మకార్యం అక్కడ జరిగించాలి సోదం దాన్ని కొట్టిన ప్రభావంతో బలపచ్చని మీ సేవలు బలంగా వాడుకోండి ఇంకా మీరు దయచేసి ప్రతి చోట మీరు సాక్షిత పెట్టుకుంటూ భార్య మీ అందరి పిల్లల్ని జీవించి ఒక కుటుంబం ప్రభావ ఈ సేవ మీరు సంస్థలు కట్టుబడాలని సాయపడాలని బంధువులు అందరూ రక్షించుకునే ప్రభావమైన మార్గంలో నడిపించి మనం ప్రార్థిస్తున్న ప్రజలు సేవలు మీరు వాడుకునే ప్రభావం కాస్ట్ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావం పరిచయం మీరు దీవించి ఆచరించండి మీకు గొప్ప సాక్షి పెట్టుకోండి అయినా నాదేమైనా కుటుంబం దీవించి ఆచరించి పరిచయం ఇంకా ముందుకు నడిపించండి నాదేమైనా కూడా విజయపరిచి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఒక తన భార్య మీకు కనిచేయని తర్వాత మీ కూతుల కబంధాలు గ్రహించండి సేవల బలంగా మీరు వాడుకోండి ప్రజలు కూడా ప్రవర్తిస్తే పది మంది సంతా ఎప్పుడు ఉండండి విజయవాడ నుంచి మన ప్రార్థిష్టమైన ఇంకా ప్రభుత్వ ఎంతో మంది ప్రభుత్వ రాజులు ప్రతి కుటుంబాలు మీరు వ్యాప్తం చేసుకుని బలపక్షమైన ప్రార్థిష్టమైన ఎందుకు చెప్పే సార్ మీరు తాకండి ప్రభావ మంచి ఆరోగ్యం దాని ప్రభావ పరిచర్యలు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు ఇంకా నలుమూల ప్రపంచం అంతా ప్రభావ ఈ వాక్యం వినాల సత్యాన్ని వైపు రావాలా ఈ పరిచర్లు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి సత్యమైన సువార్త మేము అందరం వరకు ప్రభు మేము మీకు జీవించాలా మీ ఉండాలి అనేకులు మీ వాక్యం ధైర్యంగా మీరు ఏ నిమిషంలో మేము భయపడకుండా చింతించుకున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావ నేను మహమ పచ్చి బిడ్డలుగా మేము ముందుకు పోవాలా ఏ పని చేసుకున్నా కానీ ప్రభ నిస్వార్థ మేము మానవ ప్రతి దశలో నిస్వార్థ ప్రకటించాలా ఆయన అనేక చింతలు నడిపించాలి ఇష్ట ప్రభావ సేవా భారంలో నడిపించమని ప్రార్థిస్తాం మా దేశ ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావ మెరుగుపరచమని ప్రాథ్ పనిచేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభావం మీ టీవీని ఒక మంచి ఛాలెలు అనుగ్రహించాలి వాళ్ళ టీచర్ బ్లస్ చే ఆనర్స్ కూడా మీరు జాప్యం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డ నూతనంగా మీరు అభిషేకించి మీరు సేవలు బలంగా వాడుకున్న ప్రభావితం బంధకాలను ఉడిపించిన అయినా గొప్ప సేవకులుగా తయారు కావాలా ప్రభావ మా దేశం అంతా మీరు ఆస్వాదించండి అందరూ రక్షణ నడిపించండి మా దేశం గొప్ప గొప్ప నిశ్చిత రావాలా గొప్ప గొప్ప సేవకులు స్వార్థకు రావాలి ప్రభుత్వం లేవాలా ప్రభావ అనేక విశాఖని ప్రకటించే గొప్ప సేవకులు లేవాలా ప్రభావ ఎందుకంటే కోత ఎంతో విస్తారమైన ప్రభావ పని వారిని అనుగ్రహించి మనకు అదిష్టమైన గొప్ప దేవ ఇష్ ప్రభావ పిలుపుమా ఏర్పాటు ప్రతిక్షణం నిశ్చయం చేస్తూ మరి జాగ్రత్త పడి మీ ప్రతి దశలో సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా యథార్థంగా మేము నీచే అనుసరించి నడుచుకోవాలి ప్రభు ఆయన మా ప్రవర్తన అంతటి మీ యొక్క అధికారాన్ని ఒప్పుకో చేపించండి చిన్న బిడ్డ పిల్లలకి మమ్మల్ని నడించండి అయినా మీకు దినవంత మీరే సాక్షి నడిపించింది మీ నూతనమైన కుటుంబాల గురించి ప్రతి చోట మీరు మమ్మల్ని అందరికీ సాక్షులు పెట్టుకోవాలి గ్రూప్ లో ప్రతి బిడ్డ బ్రదర్స్ కుటుంబాల ఆశీర్వించి మీకు సాక్షులు నిలబెట్టుకుని నామానికి మేమే తెచ్చుకోవాలి ఏ పరిశుద్ధ నామంలో ప్రాజెక్టు పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమి జరిగిన జీవన గరిగిన ఆయన జీవాధిపతి అయ్యామనికెంత ఉన్న సూత్ర స్తోత్రాలు ఎంతైనా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యానికి ఎంత ఉన్నారు స్తోత్రాలు ప్రభా తిరుగునైనా అయ్యా చిన్న మందిగా చేరు ప్రభావిని సృజించడానికి మేము నేర్పరచుకున్నాము ఎంత వందనారు ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా అన్ని ద్వారా ఎక్కువ సార్లు ప్రభా మమ్మల్ని హెచ్చరించారు అయ్యా తప్పిపోతున్న స్థితిలో నుంచి ప్రభా అయా మమ్మల్ని ప్రభావితికి రక్షించారు మీకు ఎంత ఉందో ఆయన ముఖ్యంగా ప్రభా అయా ప్రార్థనాంశాలను ప్రార్థన చేయవచ్చుగా ఆయన వాటి అన్నిటిపైన మీరు విజయనగించమని ప్రార్థించు అయ్యా భాస్కర్ సార్ తండ్రి అయ్యా మరి ఆ ఉన్నట్టున్నారు తండ్రి అయ్యా మీరు కృపచూపించే దేవుడు అయిన గురికి ఎంతో ముందు ప్రభా సమస్త విధమైనటువంటి ఆయనలో ఉన్న బలహీనతను మీరు తీసివేయండి ఆ కుటుంబం చుట్టూ తమ కాపులు కాపు కాపు తండ్రి అయ్యా మీరు ప్రభా కంచి తండ్రి రక్షించండి అయ్యా భాస్కర్ సార్ గురించి వాళ్ళ మదర్ గురించి తండ్రి మేడం గారి గురించి భాస్కర్ సార్ వాళ్ళ అబ్బాయి గురించి ఆ కుటుంబం నలుగురు గురించి మేము ప్రార్థన చే మీ జయగలిని హస్తాన్ని నా కుటుంబం పైన ఉంచండి మీరు రక్షించి ప్రోక్షించి ప్రభు అయా మీ సొత్తుగా మీ బిడ్డగా తండ్రి అయా మీద మీ బిడ్డల మీద ఎవరైనా చేస్తే ప్రభు అయా మిమ్మల్ని సాక్షన్ తండ్రి ప్రభా అపువాది ప్రభావని టార్గెట్ చేసి ఉండగా అయా మీరు కుప్ప చూపించే దేవుడు ఉండగా తండ్రి మీ నామంలో మీ ప్రార్థన ఉండగా తండ్రి కేవలం మీ ఉచితమైనటువంటి తండ్రి అయా మరి శక్తిని బలాన్ని పొందుకొని శాతాని మీద విజయాన్ని పొందుకొని అయా గొప్ప సాక్షి మీద నిలబట్టాలని కుటుంబాన్ని అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు సంపూర్ణంగా రక్షించి ప్రభు మీ సొత్తుగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం అట్లాగే తండ్రి ఎఫ్రాహి సార్ వాళ్ళ మదర్ని ప్రభా మీ పొత్తు కొంచెం ఆ డెవలప్ అయినా బాగుండాలని విన్నాం తండ్రి అందుబట్టి మీకు ఎంతో కేవలం మీ కార్యాల తండ్రి ఇవన్నీ కూడా అయా మీరు చూపిస్తున్నారు తండ్రి అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నారు అదేవిధంగా ప్రభా అయా వారిని కూడా ప్రభా మరి ఎఫ్రాహిం సార్ మదర్ని ఇంకనూ సంపూర్ణమైనటువంటి స్వస్థతతో ప్రభు మీరు కనికరించి గొప్ప అయా మరి ఆ వారి కుటుంబాన్ని కూడా మీరు కాపుదారులు ఉంచడం ప్రార్థించేస్తున్నాం అట్లాగే ప్రభుత్వ శ్యాంసార్ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి మదర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ సంపూర్ణమైన శక్తిని బలాన్ని మరి ఆ సార్ వాళ్ళ మదర్ కు కూడా మీరు అనుగ్రహించారు తండ్రి మీకు మరి అట్లాగే ప్రభావ మరి గుష్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలా కుమారుడి విషయంలో ప్రభా అ మీరు ఎంతో కుప్ప చూపించి మంచి సీట్ మీరు అనుగ్రహించారు అందులో బట్టి ఎంతో బంధున్నారు ప్రభా కానీ మరి పాస్టమ్ గారి విషయంలో కూడా మీరు కుబు చూపించండి ప్రభా మరి వాళ్ళు ఆయన మరి ఆ షుగర్ బాధపడుతూ ఉండగా అయా భయపడుతూ ఉండగా అయ్యా దాన్ని ప్రభామండి ప్రభా దాన్ని తీసివేసి ప్రభా అయా గొప్ప విజయాన్ని రక్షణను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఈ పరిచర్లో ఉన్న ప్రతి యవన బిడ్డని పక్క బ్రదర్ని ప్రవి ప్రజల్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అండి అయ్యా ఇంకా కొత్త వారిని ప్రభా మీరు ఆకర్షించండి తండ్రి అయ్యా వారి ద్వారా ప్రభు అయ ఈ సహా వారు కూడా అనేక విషయాలు నేర్చుకుని ప్రకటించి అయ్యా ఈ సాక్షులుగా శుద్ధిగా ఉండడానికి ప్రార్థించులుగా ఉండగా తండ్రి మేము కూడా పరిశుద్ధత కరిగి నివసించే వారి ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పాటు చేయమని మేము ప్రార్థించాను తండ్రి అట్లాగే ప్రభా ఎట్టి పరిస్థితులు ప్రభావి అయా కదిలించబడక ప్రభా స్థిరలోనే ఉండి అయా అయా మీ నామంలో ప్రభాని మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ బలపడుస్తూ బలపడటానికి మీరు సహాయకులుగా ఉండమని ప్రార్థన చేయొచ్చు ప్రతి రోజు ఆటంకాలను మీ నామంలో తీసివేసి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు తండ్రి హాస్పిటల్కి వెళ్లబోతున్నగా నన్ను కూడా మీరు ఆఫ్ చేసుకోండి అయా మరి మీరు ప్రభు వైద్యులు పరమ వైద్యుడే మీరుండగా తండ్రి అయ్యా మీరు నడిపించి ప్రభావ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి అయ్యా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి మీ కుటుంబాన్ని గురించి మీరు ప్రార్థన కుటుంబంలో జరిగినటువంటి ఇష్టార్థన గొప్పగా చేయించి వెడిన ప్రభావ అందుని బట్టి మీకు ఎంతో హాస్పిటల్ కు వెళ్ళగా ప్రభు మరి మీ ప్రార్థన ద్వారా ప్రభు ఆయాభ నన్ను ప్రభావి అపాయింట్మెంట్ ఇచ్చి ప్రభావి ఆపరేషన్ చేయడానికి అనేది అలాగే సహకరించి సహాయపడుతున్న మీకు ఎంతో ప్రభావితం చేస్తున్న ప్రతి ఒక్కరు చేసుకోండి చాలా శరీరం చేసుకోండి ఆ పరిచర్ లేదు అయితే ప్రయాణిపడు కలిసి అంటే తెలుసుకున్న పని పరిస్థితులు సామాజిక సహాయపడుతున్నారు చె మమ్మల్ని ప్రతినిధి అయ్యా ఇట్లుగా చేస్తున్నట్లు పెట్టినటువంటి ఆ యొక్క ప్రేమ శక్తి ఆ యొక్క ప్రతి కాలంలో మధ్య నమ్మదే విధంగా టీచర్లు మధ్యలో తండ్రి తండ్రి తండ్రి పరిస్థితిని పట్టి ఆర్థిక మాండోపాదన పట్టి ఆహ్లాగారని పట్టి వివరించి సేవ చేసుకోవచ్చు Exactly. There's a lot of them. శోధల ద్వారా వారు నడిపిస్తూ కను వైపును ఆ సమస్య చెల్లితే ప్రేరేపిస్తుండగా నేను సరిదేవి తన యొక్క ప్రత్యేక ఉత్స నుండి ప్రతి అధికారము నుండి ప్రజా మాధ్యమాల ద్వారా వారికి అంటే క్రియానికి క్రియాలు సంస్థలుగా నివృత్తులుగా పాలించడానికి అనుగ్రహించండి ఆర్థిక ప్రవర్శానికి ప్రతి ప్రాధాన్యంగా అంధకారేవా ఫ్రెండ్ల తండ్రి అన్ని బీట్ల తండ్రి పెట్టమైన ప్రాంతాల్లో కట్టమైన ప్రజల మధ్య పెట్టమైనటువంటి ప్రస్తుతాలు తగ్గ సాక్షులుగా నిలబడ్డారో ఆయా శ్రమల ద్వారా ఎన్నికల ద్వారా అయ్యా ఈ నామ నిమిత్తం తండ్రి హక్స్కాంక్షులుగా నిలబడినారుండి సహాయం చేయండి కుటుంబం క్రీండిగా అమ్ముకే అయ్యాన్ని బట్టి అతి ఆత్మని బట్టి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి సేవా అన్యాయమైనటువంటి సేవా యొక్క ప్రభుత్వాల్లో మటు మీద సేవా అధికారుల నాయకులు పాటుగా సైన్స్ ప్రజాన్ని సమాజాలకు వ్యాఖ్యలు చేసిన వారికి వీళ్ళకి వ్యతిరేకంగా ప్రతి శక్తిని అధికారం సమితి పైన ఫంక్షన్ మనకు తెలిసింది నా దేశం మీద శక్తిని కోరుకున్న తండ్రి పాయింట్ తండ్రి పూర్తి ఉత్తాన్ని పొందడానికి మనకు తెలిసింది ఆఫ్ రంగుల తండ్రి మంది తండ్రి వీఫ్ నా ప్రజా పేర్లు చేసినటువంటి కార్యం ఎరుగుప్రీడతాం వ్యాపారని బట్టి వివాదాలు దేశాన్ని చెప్పండి అయ్యా పనికి ప్రారంభవంతగా పరిపాలించే పాదాలు తండ్రి ఎట్లైనటువంటి కోరుకులు ఎట్లా పెంగ తండ్రి మధ్య గుణద్వారాలు తెరవకుండా మనం విస్తండి పనికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం పెంగరాజు తండ్రి అటవ తర్పిస్తున్నాం మా దేవుడుగా దాని ప్రైవస్ అయితే హరి మహారాజ్ అంటే అడ్డు పెట్టుకుంటాను పెట్టుకుంటున్నాను to get started beta ీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి గ్రూప్ లోన్న పది కుటుంబానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన